అసలాం వరహ్మల వరకూ అల్హందు జుమాకు సంబంధించిన ప్రవక్త సలహు అలి వలం వారి సహీ హదీఫుల పరంపరలో రెండవ పాఠం జుమా రోజున హజరత్ అబూ హురేరా రవి అల్లా తాలా ఉల్లేఖించారు అన్న రసూల్ అల్లా ప్రవక్త ప్రస్తావిస్తూ ఇలా ప్రవచించారు ఆరోజు ఓ ప్రత్యేక శుభ ఘడియ ఉంది ఆ ఘడియలో ఎవరైనా ముస్లిం నమాజు స్థితిలో అల్లాహ్ను వేడుకుంటే అల్లాహ్ అతని కోరికను తప్పకుండా తీర్చుతాడు ఆ శుభ ఘడియ సంగతి చెబుతూ ఆ ఘడియ అతి స్వల్పంగా ఉంటుంది దాని సమయం చాలా తక్కువగా ఉంటుంది అని తమ శుభస్తంతో సైగ కూడా చేశారు صحيح بخاري، تم يدواندالا مبيعيدو، صحيح مسلم، ينم يدواندالا يابيرندلون دي. أبو موسى أشعري رضي الله تعالى أنه أوليك هنچارو پراوقت صلى الله عليه وسلم جمع روجلو اننا آشبه غڑية گروم چي چبتم دغا نينو ونانو هي ما بين أن يجلس الإمام إلى أن تقض الصلاة ఘడియా ఖుత్బా పై ఎక్కినప్పటి నుండి నమాజ్ పూర్తి అయ్యే వరకు ఉంటుంది ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా చెప్పారు జుమా జుమా రోజున అందులో ఒక ఘడియ ఉంది ఆ ఘడియలో ఒక ముస్లిం అల్లాహతో ఏదైనా అడిగాడంటే కోరాడంటే అల్లా తప్పకుండా అతనికి ప్రసాదిస్తాడు ఫల్తమి దానిని మీరు అసర్ తర్వాత ఉన్న ఆ శుభ ఘడియలో వెతకండి అంటే ఆ శుభ ఘడియను ఎక్కడా ఏ సమయంలో వెతకాలి అసర్ తర్వాత అని ప్రవక్త సల్లూ అలీహి వసల్లం స్వయంగా తెలిపారు అబుదావుద్ ఒకటి సున్నా నాలుగు ఎనిమిది నిసాయి ఒకటి మూడు ఎనిమిది ఎనిమిది ఇది సహె హీ ఈ మూడు హదీదుల దారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే జుమ రోజున ఒక శుభ ఘడియ ఉంది ఆ ఘడియలో ముస్లిం ఏ దువా చేసినా గాని అది స్వీకరించబడుతుంది అల్లాహుతో అలా తప్పకుండా అతని దువాను అంగీకరిస్తాడు దువా చేస్తూ ఏదైనా అతడు అడిగితే అల్లాహ అతనికి ప్రసాదిస్తాడు అయితే మనం అల్లాహతో దువా చెయ్యాలి కానీ ఏదైనా పాప వస్తువు కోరుతూ కానీ సంబంధాలు తెగిపోవుటకు దువా చెయ్యకూడదు మరొక ముఖ్య విషయం ఈ హదీత్ లో మీరు ఒక చోట విన్నారు సయ్య బుహారి ముస్లిం లో వచ్చిన హీత్ ప్రకారం నమాజు చేస్తూ అని మరొక హదీత్ లో విన్నారు అబుదావుద్ సాయిలోనిది అసర్ తర్వాత ఆ సమయం ఉంది అని అయితే ఒకవేళ అది అసర్ తర్వాతనే ఉండ ఉందనుకుంటే అక్కడ భావం నమాజ్ చెయ్యడం అని కాదు ఎప్పుడైతే ఒక మనిషి మస్జిద్లో నమాజ్ కొరకు నిరీక్షిస్తూ ఉంటాడో అతడు నమాజ్ చేస్తున్న స్థితిలో ఉంటాడు ఈ విధంగా ఆ సమయంలో అతడు నమాజులో ఉన్నటువంటి పుణ్యం పొందుతూ ఉంటాడు నమాజులో ఉన్నాడు అన్నటువంటి భావం గనక ఆ సమయంలో అతను అడుగుతూ ఉండవచ్చు మరియు ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీఫ్ ప్రకారం ఆ శుభ అనేది ఇమాం పై ఖుత్బా ఇవ్వడానికి వచ్చినప్పటి నుండి ఖుత్బా ఇచ్చి రెండు హుతుబాలు ఇచ్చి నమాజు చేయించి ఈ నమాజ్ పూర్తి అయ్యే వరకు ఎంత సమయం ఉంటుందో అంత సమయం ఉంది అని అయితే చూడడానికి ఎలా అనిపిస్తుంది శుభ ఘడియ చాలా తక్కువ సమయం ఉంది అని తెలుపడం జరిగింది మరియు ఈ మూడు హదీతులలో रे समय उ मन को इमा मेबर पै वपट नमाज अरकू मरुक समय मरुक समय असर तरवात अभेदम का असल विषय आ जुमारोजु जुमारोजेदे उदी मुस्लिम चला पर्व दिन घनता दिन एनो पुण्या संपादच अट्ठाँ दिन ఆ రోజు మనిషి ఎంత అల్లాకు దగ్గరగా అయి చేరుగా ఉండి అల్లా యొక్క ఆరాధనలో అల్లా యొక్క విక్రలో అల్లాతో దువా చేయడంలో తన మనసును అల్లాకు అంకితం చేసి అల్లాతోనే తన సంబంధాన్ని బలపరుచుకొని అల్లాతో అడగడంలో అల్లాతో దువా చేయడంలో అల్లా ఆరాధనలో నిమగ్నుడై ఉంటాడో అది అతని కొరకు ఎంతో మేలు జరుగుతుంది ఇక్కడ అసలు ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ అశుభ ఘడియ ఉన్న విషయం వాస్తవం అందులో అనుమానం ఏరవ్వంత లేదు కానీ ఏ ఘడియలో ఉందో అది స్పష్టంగా తెలపడం జరగలేదు ఎలాగైతే రమదాన్లోని చివరి దశలోని ఏదో ఒక రాత్రిలో లైరతుల్ కదర్ ఆ ఘనమైన రేయి ఉంది रात्रि उचित चम जरगे एंकू प्रती रात्रि मनम अधिकला आराधिस्टू उलागे जुमा रोजू इतना एक्व समय मन अल्लाक आराधन गड़पगलो अल्लाक इष्ट पनल में गड़पगलो अंत मे अल्लाह मन अर की सदभाग्य प्रसादा जुमा यान ప్రవక్త సలల్లాహు అలి వసలం వారి సహి అతీతుల ఆధారంగా తెలుసుకొని వాటిలో మన కొరకు విశ్వాసపరంగా ఆచరణపరంగా విశ్వసించిన ఆచరించనవలసి ఆచరించవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే విశ్వసించే ఆచరించే భాగ్యం అల్లాహే మనకు ప్రసాదించువాడు అస్లాం వరహ్మతుల్లాహి వ